చూస్తున్నారా లేకపోతే మతపరమైన విశ్వాసం ఆధారంగా చూస్తున్నారౌలిక ఇష్యూ ఇక్కడ నా అభిప్రాయంలో సుప్రీం కోర్టులో ఉన్నటువంటి నలుగురు జడ్జిలు దాన్ని కేవలం వ్యక్తి స్వేచ్ఛ ఇష్యూగా పరిగణించడం జరిగింది ఒకరు లేదు దాని యొక్క ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్ ని ఆవిడ పరిగణనలోకి తీసుకున్నారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే మహిళ మహిళలకి హక్కు అవసరం లేదు టెప్పుల్లోకి వెళ్ళడం అవసరం లేదు వాళ్ళకు అని చెప్తారు పురుషులు ముగ్గురు నలుగురు కూడాను వేరే రకమైన హిందువులకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు కోర్టులు వేరే చట్టాలను ఎందుకు పరిగణలో వేరే అంశాలను పరిగణలోకి ఎందుకు తీసుకుంటున్నాయి ఒక కాలర్ తో మాట్లాడుతు సార్ బెల్లంపల్లి నుంచి ప్రణీప్ శర్మ గారు ఫోన్లైన్ ఉన్నారు ప్రణీప్ శర్మ గారు మీ అభిప్రాయం చెప్పండి నమస్తే నమస్తే అండి చెప్పండి ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు మీద చాలా ఆబ్జెక్షన్స్ ఉన్నాయండి ఒకటి ఏమిటంటే సనాతన ధర్మంలో స్త్రీకి ఉన్నటువంటి విలువ వేరే ఏ ధర్మం కూడా అంత గొప్ప విలువను ఇవ్వలేదు ఇప్పుడు అయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యప్ప విషయానికి వస్తే అయ్యప్ప దేవాలయం అనే విషయానికి వస్తే అక్కడ అందరూ స్త్రీలకి ప్రవేశం నిషేధం అనేది లేదు కొంత వయసు సుమారుగా పలానా పది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళకి మాత్రమే నిషేధం ఒక పాయింట్ అక్కడ మనం గమనించాలి ఆ తర్వాత విషయం ఏమిటంటే మన ఆలయాలు ఆగమాలు వీటన్నింటికి ప్రత్యేకంగా ఒక శాస్త్రం ఉంది దాన్ని మనం ఏదో కోర్టులోనో లేకపోతే ఇంకో దాన్నో దాన్ని నిర్ణయించడానికి వీలు ఉండదు ఆ అయ్యప్ప దేవాలయం సంబంధించినటువంటి స్థల పురాణము లేదా ఆలయాలు ఆగమాలు అక్కడ స్థానాచార్యులు ఎవరైతే ఉంటారో వారు నిర్ణయించాలి ఏం జరుగుతుంది అక్కడ ఏం చేయాలి ఆలయాల్లో ఎటువంటి నియమాలు ఉండాలి ఎటువంటి కట్టుబాటు ఉండాలి అనేది వాళ్ళు నిర్ణయిస్తుంది ఈ విషయాన్ని మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మన ధర్మంలో ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళ్తే భార్య పక్కన లేకుండా వెళ్ళం మనం ఏ దేవాలయానికి అటువంటి సందర్భంలో ఇవాళ ఇక్కడ ప్రవేశం లేదు అంటున్నారంటే బలమైనటువంటి కారణం ఉండే ఉంటుంది లేకుండా ఎలాగే నిషేధం చేస్తామనేది ఆలోచించాల్సింది ప్రశ్న ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రణీత్ చంద్ర గారు మీ అభిప్రాయం మాత్రం పంచుకునేందుకు యూకే నుంచి కాలర్ ఉన్నారు కిషోర్ దత్తు గారు మీ అభిప్రాయం చెప్పండి సార్